సో అంతేకాకుండా ఇంకా ఏమిటి ఇష్టపడతారు యజ్ఞ త్రివిధ ప్రియ భవతి అన్నిటికీ అన్వయించుకోవాలి వాళ్ళు చేసే కర్మలలో యజ్ఞము యజ్ఞాది కర్మలు ఏవో చేస్తూ ఉంటారు అవి మూడు విధములుగా ఉంటాయి అవి వాటిలో ఒక ఒక విధము అంటే ఒక ప్రకారంగా జరిగే యజ్ఞము వాళ్ళకి ప్రీతిపాత్రంగా ఉంటుంది అలాగే తపస్సు తపస్థులు ఇప్పుడు తపస్సు గురించి లోకంలో ఒక దృష్టికోణము కలదు అదేమిటంటే శరీరాన్ని కృషింపజేస్తేనే తపస్సు అవుతుంది అనే ఒక దృష్టికోణము కలదు అది తప్పది శరీరాన్ని కృషింపజేయకుండా తపస్సు చేయవచ్చు తప ఆలోచనే ధాతు ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చొని చేస్తున్నది ఏమిటనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు మీరు ఖాళీగా ఆయన ఏదో ఖాళీగా ఉన్నాడు వచ్చి ఏదో చెప్పడానికి వచ్చాడు మనం సాయంకాలం పూట చేసి పని లేక మనం వచ్చామని మీరు అనుకుంటున్నారా అది కాదు నేను చేసుకున్న పని తపస్సేది గీతను భాష్య సహితంగా అధ్యయనం చేసుకున్నాము విచారం చేసుకున్నామంటే దాని పేరే తపస్సు ఎస్ జ్ఞానమయం తపహ దాన్ని తపస్సు అంటారు ఇలా సాయంకాలం పూట నాలుగు మంచి మాటలు తెలుసుకుంటే దాంట్లో మీరు శరీరాన్ని కృషింపజేసింది ఏమున్నది పైగా క్లాస్ అయ్యేప్పటికీ అక్కడ ఫలహారం కూడా సిద్ధంగా ఉంటుంది మళ్ళీ ఇంటికి వెళ్ళి మరో ఫలహారాన్ని స్వీకరించబోతారు కాబట్టి మీరు శరీరాన్ని కృషింపజేసింది ఏమున్నది కాబట్టి అసలు ఈ ధోరణి తపస్సునగా శరీరమును కృషింపజేయుక అని శరీరమును కృషింపజేయకుండా తపస్సు అనేది లేదు అని అది తప్పు తపస్సు తపస్సుకి మీరు ఒక లక్షణం మీరు పెట్టుకోండి ఎటువంటి తపస్సు చేస్తే మీకు వెంటనే శాంతి అనుభవానికి వస్తుందో అది యథార్థమైనటువంటి తపస్సు ఘోరమైన తపస్సులు చేయకూడదు ఉదాహరణకి అధికమైన ఉపవాసాదులను చేయుక తప్పదు అలాగే ఒక చెక్క మేకులు కొట్టి ఆ మేకుల మీద కూర్చుంట తప్పు అలాగే ఈ బుషెస్ ఉంటాయి కార్నీ బుషెస్ అని ఈ తుమ్మ అలాగే అలాంటి ముళ్ళ మొక్కలు ఉంటాయి ఒక అతి ఆ ముళ్ళ మొక్కల్ని అవి ఎక్కడో తిరుగుతూ ఉంటాయి మన దారికి అర్థం రాకుండా ఎక్కడో కార్నర్లో పెరుగుతూ ఉంటాయి వెళ్ళి వాటిని వాటిని అసలు మనం టచ్ చేయకూడదు వాటిదారిన అవి పెరుగుతాయి అవి వెళ్ళి కచ్చి పుట్టుకుని వెళ్ళి ఆ ముళ్ళ మొక్కలు నాలుగు కొమ్మలు కొట్టుకొస్తాయి అది వేస్తాయి దాని మీద కూర్చుంటాయి లేకపోతే ఈ ముళ్ళ కొమ్మలన్నీ వేసేసి దేవాలయానికి ఓ దేవాలయం ఉంది ఇలాంటివే మరి తామస అంటే ఓ దేవాలయం ఉంది ఆ దేవాలయంలో మన దేవాలయాల్లో రాజస్థ తామస కర్మలను వ్యవస్థలను ఈ రాంగ్ మెసేజింగ్ కారణంగా అధికాధికంగా జనులు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా చాలా అంధవిశ్వాస ప్రాయములు వీటిని దూరం పెట్టాల్సి ఉంటుంది ఓ దేవాలయం ఉంది ఎక్కడో తెలియదు న్యూస్లో కూడా చూపిస్తూ ఉంటాడు ఈ టీవీ ఛానల్ వాళ్ళు చూపించి దాన్ని క్రిటిసైజ్ చేస్తూ విచ్ ఈజ్ రైట్ థింగ్ టు డూ ఇన్ ఎనీ కేస్ సో అక్కడ ఏం చేస్తారంటే ఒక రోజుని అదే ఈ డైలీ దేవాలయాల్లో ఉంటాయి ఇలాంటివి సమస్యలు ఎక్కువగా రామాలయంలో ఏమి ఉండదు అసలు రామాలయమే కనపడదు మీకు అక్కడ ఇలాంటి అల్లది అల్లరి కోలాహలము ఇలాంటివి రామాలయం దగ్గర ఉండదు కాని బట్టే అది సాత్వికమని తెలుసుకునే ఉంది ఈ ఏదో దేవత అంటాడు ఏదో పేరు పెడతాడు ఓ దేవాలయం అంటాడు అది బహుశా రోడ్డు ఆక్రమించి ఖచ్చింది కూడా అయ్యి ఉండవచ్చు అక్కడ ఒక రోజున ఏదో ఏదో పండగ దానికి ఏదో తిథి అది పెట్టి ఆ పండుగ రోజునే ఈ ముళ్ళ కుమ్మముళ్ళు కుమ్మముళ్ళు మొత్తం కొట్టుకొచ్చి అలా పరుస్తాడు మీ పిల్లలు అభివృద్ధిలోకి రావాలంటే ఆ ముళ్ళ మీద జొల్లించాలి పిల్లల్ని వీళ్ళు జొల్లిస్తారు ఆ పిల్లలు గోరు గోరును ఏడుస్తూ ఉంటారు మీద జొల్లించి ఇంటికి తీసుకెళ్ళి ఆ రక్తం వచ్చిన చోట కొద్దిగా ఏదో శైబాలు ఏదో రాసి అచ్చ పెట్టుకుంటారు పిల్లల్ని జొల్లిస్తారు ఇవి కొంతమంది హై స్కూల్ పిల్లలు ఎవళ్ళు తొలించక్కలేకుండా వాళ్లే వదిలేస్తారు వాళ్ళకి మార్కులు బాగా వస్తాయి టెన్త్ క్లాస్లో అని పరీక్షల్లోని తెలిస్తే అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళి ఆ ముళ్ళ మీద దొల్లొస్తారు గుచ్చుకుంటున్నాయి అయినా పట్టించుకో అది సహిష్ట అది తపస్సు అనుకుంటారు ఆ రకంగా ముళ్ళ మీద దొల్లడం ముళ్ళ మీద కూర్చుని జపం చేయడం అది తర్వాత అదంతా కూడా ఘోరమైన తపస్సు రాజస్వ తామస తపస్సుల్లో పుడుతుంది అలాగే ఒంటి కాలు మీద నిలబడే తపస్సు చేస్తాడు ధ్రువుడు అలా చేసేదంటాడు ఏదో ఏదో చెప్తాడు ఆ మెసేజింగ్ అలా ఉంటుంది లేకపోతే బొటను వేల మీద నిలబడి చేసేదని అతిశయోక్తి ప్రధానం పురాణం మన ముందు మీరు అర్థం చేసుకోవాలి అతిశయోక్తి ప్రధానం పురాణం డెఫినేషన్ అని పురాణం డెఫినేషన్ అది కాబట్టి అక్కడ అతిశయోక్తి ఉంటుంది అది మీరు అర్థం చేసుకోవాలి ఒంటికాల మీద నిలబడతాడు అది అందులో అది కూడా సిటీ సెంటర్ లో కూర్చోండి కాదు మీరు నిలబడతాడు అక్కడ ఏదో తపస్సు చేస్తున్నాను అంటాడు అదంతా దంభం అవుతుంది రాజస్సు తామస్ అవుతుంది చుట్టూ మంట పెట్టుకుని తపస్సు చేస్తారు అదో కాళిదాసు చెప్పాడు నేను చెప్పాడు చెప్పాడు కాళిదాసు ఏం చెప్పాడో చెప్పాడు ఇప్పుడు కాళిదాసు చెప్పిన సమర్థించడం భగవద్గీత యొక్క లక్ష్యమేమీ కాదు ఒక కాళిదాసు ఏదో ఒక దూరంలో చెప్పుకుంటాడు కవులేవో చెప్తారు చుట్టూ మంటలు వేసుకుని తపస్సు చేయటము అది రాక్షస్వ తామస తపస్సుల్లోకి వస్తుంది తర్వాత పూజలను ఉన్నది చూసారా ఇప్పుడు ఆవుకి అంటే ఇలాంటివన్నీ లోకంలో ఉన్నాయి కనుక టాపిక్ వచ్చింది చెప్పేస్తున్నా మళ్ళీ నాకు ఛాన్స్ దొరుకుతుంది దొరకదు ఆవు కనబడితే కుంకుమ పెట్టేసి హారతి ఇచ్చేస్తారు అది తామస తపస్సు అది తప్పు కుంకుమ పెట్టకూడదు ఆవుకు ఆవును అడగాలి ఓ గోమాత నీకు కుంకుమ పెట్టాలనుకుంటున్నాను పెట్టమంటావా అని అడగాలి అది పర్మిషన్ ఇస్తే పెట్టాలి లేకపోతే మీరు ముఖమంతా పెట్టుకోండి ఏమీ అభ్యంతరం లేదు ఎందుకంటే ఆవు కలవలో పడుతుంది ఆ కుంకుమ ఆవుకు కుంకుమ ఎందుకంటే అది డిసైడ్ చేసుకుంటుంది మీరు పెట్టుకోండి కుంకుమ సో లేకపోతే నెత్తి మీరు కూడా పెట్టుకుంటూ ఎవడో కాదండి కాబట్టి ఆవుకి హారతి ఇవ్వకూడదు భయపడుతుంది అది దాన్ని ఆ విధంగా భయపెట్టి పూజ చేయటం అనేది చాలా తప్పు సో ఇప్పుడు నదిలో ఈశ్వరుణ్ణి పూజించాలంటే అర్ఘ్యం ఇవ్వాలి ఉదయించే సూర్యుడిని ఆరాధించాలంటే అర్ఘ హారతిగా ఇవ్వడం ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి తిడుక్కి బియ్యానికి ఒకే మంత్రము తప్పు నదిలో అర్ఘ్యం ఇవ్వాల్సి ఉంటుంది అగ్నియందు ఈశ్వరుణ్ణి పూజించదలుచుకున్నట్లయితే మీరు ఒక హో హోమద్రవ్యాన్ని మంత్రపూర్వకంగా వేయాలి గోవునందు ఈశ్వరుణ్ణి పూజించదలుచుకుంటే గడ్డి అరటి పండు పెట్టాలి కోతికి అరటి పండు కోతి ఎందు ఈశ్వరుణ్ణి మీరు పూజించదలుచుకుంటే అరటి పండు పెట్టాలి అది కోతికి యాపిల్ ఇస్తే టెన్ అది ఇవ్వకూడదు యాపిల్ ఎవడైనా ఒక ఇవ్వండి అరటి పండు కోతికి ఇవ్వాల్సి ఉంటుంది మామిడి పండు కూడా తింటుంది కోతి మీరు ఎప్పుడైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు ఆవుకి మామిడి పండు ఇవ్వకూడదు ఆ టెంకన్ అది కష్టం అది టెంకన్ నదిలి ఆ వగరంతా కూడా దాని నాలుక్కి వచ్చి అది చాలా కష్టపడుతుంది కాబట్టి కోతి అలా కష్టపడదు కోతి చక్కగా తొక్క వలిచి పక్కన పెట్టి ఆ లోపల ఉండే రసాన్నంతనే ఆస్వాదించి టెంక మీ ముఖం మీదే పారస వెళ్ళిపోతుంది అది కాబట్టి కోతి విషయంలో మీరు చూడం విమర్తి కానీ ఆవు విషయంలో అలా చేయకూడదు అది మొత్తాంతా నవ్వడం ప్రారంభిస్తుంది అది తెలుసుకుని గింజలు అలాంటివి టెంకలు లేనిదే దానికి అరటి పండు అలాగంటే ఆహారం బ్రాహ్మణులకి మీరు బ్రాహ్మణులు ఎందు ఈశ్వరుణ్ణి పూజించాలంటే ఆయనేమో కుర్చీకి రెండు తాళ్ళు వేసి కట్టేయడం ముందు కదలకుండా పైన తాడు కిందో తాడు వేసి కట్టేసి పాదపూజలోవి చేయడం స్వామీజీకి పూజ చేయాలంటే అలా చేయకూడదు చక్కగా ఒక మీరు కాఫీ తగ్గుతారా టీ తవ్వుతారా అని అడిగి ఆయన ఏది తగ్గుతానంటే ఆయన ఏ మోడల్లో తాగుతానంటే అది తీసుకొచ్చి ఇవ్వాలి ఆయన తాగి సంతోషిస్తాడు అది మహాత్ముల్ని పూజించే విధానం అంతేగాని మహాత్ముల్ని కుర్చీకి కట్టేసి కాళ్ళు పళ్ళెల్లో పెట్టేసి ఆ కాళ్ళ మీద పెరుగు పాలు తేనె కాళ్ళ మీద పెరుగు పాలు తేనెమిటండి పెళ్లి పిచ్చి కుదిరింది తలకి రోకలు చుట్టారనట్టుగా కాళ్ళ మీద పెరుగు పాలు ఏమిటండి అందులో మనిషిని పట్టుకొని కాళ్ళగా కట్ చేయటం అది పద్ధతి కాదు ఆయన్ని పూజించాలంటే ఏం చేయాలి కాఫీ తాగుతారా టీ తాగుతారా అడిగి చక్కగా తయారు అది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా తపస్సు అన్నది నేను ఇప్పుడు చెప్పినవన్నీ భాగవతంలో చెప్పారు కాబట్టి సందర్భ శుద్ధితోటి తపస్సు చేయాల్సి ఉంటుంది దాంట్లో విజ్ఞానము తర్వాత అంతఃకరణ శుద్ధి ఇట్లాంటి సత్వగుణ ప్రధానంగా ఉండి ఇవన్నీ కూడా ప్రతిఫలిస్తూ ఉండేటువంటి తపస్సు చేయాలి అలాగే దానము కూడా భర్షకారులు ఏమంటారు చూడండి ఆహారస్వే సర్వస్య భోక్తు ఆహారాన్ని తినేవాడు భోక్త కదా ప్రతి ప్రతి వాడు ఆ భోక్తైన సందర్భంలో ప్రతి భోక్తకి కూడా ఆహారము కూడా వివిధో భవతి ప్రియ ఇష్ట మూడు విధములుగా ఆహారము ప్రియ మూడు విధములైన ఆహారము ప్రియమవుతూ ఉంటుంది వాడికి ఆహారము ప్రియము అనే దానిని బట్టి వాడి క్యారెక్టర్ని చెప్పచ్చు ఇప్పుడు మీరు గమనించరో సోషల్ సైకాలజీ తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇటువంటి సబ్జెక్ట్స్లో వాళ్ళు రీసెర్చ్ చేస్తారు రిసెర్చ్ చేసేప్పుడు ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ అయిస్తారు ఆ క్వశ్చన్స్ అన్ని పరస్పరము సంబంధం లేని క్వశ్చన్స్లా ఉంటాయి అలా పెడతారు వాళ్ళు ఎందు క్వశ్చన్ అయ్యారు తయారు చేసుకుని దాన్ని జంబులు చేసి ఇస్తారు ఒక పాత క్వశ్చన్స్ ఇస్తారు ఆన్సర్స్ కూడా సెలెక్టెడ్ ఏబీసీజీ టైప్లో ఉంటాయి ఆన్సర్స్ వాటిని మిమ్మల్ని ఆన్సర్ చేయడం మీరు ఆన్సర్ చేసేప్పుడు ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఏదో ఏదో అడుగుతున్నాడులే అన్నట్టుగా ఉంటాయి మీరు ఆన్సర్ చేసి మీరు జెన్యువైన్గా ఆన్సర్ చేయాలి మీ క్యారెక్టర్ని మీరు తెలుసుకోవడం కోసం మీరు జెన్యువైన్గా ఆన్సర్ చేయాలి మీరు స్నాక్ తినే అలవాటు ఉందా రోజుకి ఎన్నిసార్లు స్నాక్స్ తింటారు అని అడుగుతాడు అందులో అడుగుతాడు ఒకడు నో జీరో ఒకడు వన్ ఒకడు టూ అని పెడతాడు ఈ టూ కూడా తామసుడు తిండిపోతుంది తెలుస్తూనే ఉంది కదా అలాగే డిసైడ్ చేసుకుంటారు ఆ మొత్తం ఆన్సర్స్ అన్నీ బట్టి వాడు మార్కులు వేలాట్ చేసి ఫైనల్గా ఫార్టీ అబౌ వస్తే సాత్వికుడు 25 ఫైవ్ టు ఫార్టీ వస్తే రాజస్థుడు బిలో ట్వంటీ వస్తే తామస్తుడు అని సెటిల్ చేస్తాడు ఇలాంటి సైకాలజీ తెలిసిందండి చాలా ఇంపార్టెంట్ వెరీ సైంటిఫిక్ ఆ క్వశ్చన్ అయినది చాలా సైంటిఫికల్లీ డెవలప్డ్ క్వశ్చన్ ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్ లో కూడా వాళ్ళు ఆ డయాగ్నాస్టిక్స్ కిట్ కింద వాడతారు మీరు ఇంట్లో కూర్చొని యూ కెన్ చెక్ మీ ప్రాస్టేట్ హెల్త్ ఎలా ఉంది మీరు మీరే ఒక అండర్స్టాండింగ్ వచ్చేయచ్చు దానికి ఏం చేయాలంటే యు బ్రింగ్ డెత్ క్వశ్చన్ దాంట్లో వాడు క్వశ్చన్స్ ఇస్తాడు త్రీ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయండి మీ శరీర పరిస్థితి మీరు చెప్పగలుగుతారు కదా అంతా అయిన తర్వాత వాడు ఏమని చెప్తాడంటే నీ ప్రాబ్లమ్ మోడర్ అవుతుంది అయితే సివియర్ గో టు డాక్టర్ అయితే అయితే లో లెవెల్ యూనిక్ బాదెడ్ అబౌట్ ఎట్ అని అలా చెప్పుకోండి చూసుకుంటారు అటువంటి ఇది కూడా సంథింగ్ వెరీ సిల్ సైన్స్ సైన్స్ అని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి సైన్స్ మీద రెస్పెక్ట్ లేని వాడు ఏ శాస్త్రాన్ని చదవటానికి పనికిరాట ఎందుకంటే ఇదంతా కూడా సైన్స్ వేదాంతం అంటే సైన్స్ అది అలా ఎందుకు చెప్పానంటే కొంతమంది ఈ ఉపాసకులు కర్మిష్ఠులు సైన్స్ ని వ్యతిరేకిస్తారు వాళ్ళు సైన్స్ అంటే చికాకు పడతారు ఎవట్రా సైన్స్ అంటారు ఎదుట ఎక్కడ నువ్వు కాయ నాతో సైన్స్ అంటారు ఎదుట నువ్వు అన్నాడు అంటే సరే మీ దగ్గర అన్న నాదేటప్పుడు వెళ్ళని నేను అడుగుతున్నాను ఎందుకంటే వివేకం లేని వాటి దగ్గర ఆయన చెప్పి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ మూడు రకములైన ఆహారము ఎవడికి ప్రియమో ప్రియ ఇష్ట త సో మూడు విధములు యజ్ఞములు ఉంటాయి అది వాడికి ఏది ప్రీతికరము తపహ తథా దానం తాం ఆహారాదీనా భేదం ఇమం వక్ష్యమాణం స్కృను సో ఈ ఆహారాదులలో భేదాన్ని నేను చెప్పబోతున్నానయ్యా నువ్వు వినవలసినది సో అంటే ఏమిటి మీ ఆహారం దగ్గరికి వచ్చేప్పటికీ ఏ ఒక పదార్థం వండినటువంటి ఒక పదార్థం ఒక డిష్ అది దాన్ని చూసిన వెంటనే అది మీరు ఆకర్షితులు అవుతారు టెన్త్ అవుతారు ఆ డిష్ పేరు విన్న మీకు మనస్సులో ఒక రకమైన తృప్తి ఆ డిష్ను చూసిన వెంటనే దాని వైపు మీరు ఆకర్షితులు అవుతారు ఆ డిష్ను తిన్నప్పుడు మీరు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు దానిని బట్టి అంటే మూడు అంశములు డిస్టు దగ్గరికి వచ్చేప్పటికి డిష్ చూడడము డిష్టు గురించి వినడము డిష్టుని టేస్ట్ చేయటము మూడు లెవెల్స్ మూడు లెవెల్స్ లో మీకు ప్రీతి టెంప్టేషన్ దానిని బట్టి మీ స్వభావాన్ని మీరు తెలుసుకోగలుగుతారు ఇప్పుడు నేను సపోజ్ మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి పరీక్ష చేశాననుకోండి పిజ్జా అండ్ కోక్ ఎవరికి చాలా ఇష్టం ఇప్పుడు పిజ్జా లేదు ఎక్కడుంది పిజ్జా కోకు ఇక్కడ ఏం లేదుగా మేము ఇప్పుడు మీకు సెర్వ్ చేయబోతున్నాము ఇందుకే అండమే పీ పిజ్జా అండ్ కోక్ కాంబినేషన్ అది పిజ్జా అండ్ కోక్ పిజ్జా ఒక్కటి తిందవ్వడం కోక్తో పాటే దాన్ని సేవిస్తారు అది ఎవరికి ఇష్టము అని అడిగాను అనుకోండి చేతులు ఎత్తండి అన్నాను అనుకోండి ఎవళ్ళెవరైతే మీరు వాళ్ళు చెప్తూ ఉంటే చెప్తున్నాను ఎవళ్ళెవరైతే చేతులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా రాజస స్వభావం గల వాళ్ళు అవుతారు నాకెవళ్ళో పిజ్జా అండ్ కోక్ ఇచ్చారు నాకు నేను వద్దుని చెప్పాను ఐ నాట్ ఇంట్రెస్ట్ కాదు ఇట్స్ వెజిటేరియన్ పిజ్జా అయినప్పటికీ నాకు ఇంట్రెస్ట్ అయినప్పటికీ అక్కర్లేదు వేరే అదర్ ఫుడ్ ఉన్నప్పుడు ఇది ఎందుకు ఇంక ఏ ఫుడ్ లేదు తిండి మొలమొల మాటం కంటే ఏదో ఒక తినాలి కంటే ఏదో తింటాం తప్ప అదర్వైజ్ నాట్ ఇంట్రెస్ట్ అలాగే ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు వాడు వాడు బెవరేజ్ ఎస్ ఇస్తాడు దాంట్లో ఏది ఏది తాగాల అని పెద్ద సమస్య కోక్ అంటాడు షుగర్ ఉంటుంది పెప్సీ అంటాడు షుగర్ ఉంటుంది ఇది ఏది మనకి నచ్చదు మంచినీళ్ళు లేవమని అంటాం అది సాత్పూ అలా దాన్ని బట్టి ఆహారమును చూచుట దాని గురించి వినుట దాని ఆస్వాదించుట మూడు లెవెల్స్ లో మీ ప్రీతిని మీ అంతఃకరణ లక్షణమును చెప్పవచ్చును కొత్త ఆవకాయా అన్నారనుకోండి అబ్బా బ్రహ్మాండంగా ఉంటుందండి అసలు కొత్త ఆవకాయ లేని జీవితమే వ్యర్థము మీరు అన్నారనుకోండి అంటే మీరు తామస స్వభావం కలవాలని అర్థం ఎందుకంటే ఆ అవకాయ తామ తమో గుణంలో పడుతుంది కొద్దిగా టేస్ట్ చేస్తే పర్వాలేదు కానీ ఎందుకంటే ఆ డిఫిరిషన్స్ మీరు చూసుకున్నట్లయితే నేను జాగ్రత్తగా పరిశీలిస్తే సత్వంలో ఉండదు అది రజస్సులో పడుతుందా తమస్సులో పడుతుందా అని చూసినట్లయితే పూర్తి పరిదృష్టితం చేయటని ఇచ్చాది వచనములను బట్టి యాతయామం అని ఇచ్చాది వచనములను బట్టి కఠి అవసరం అవ్వాల్సి ఉంటుందో నాకు అనిపించింది అసలు డాక్టర్లు ఏమంటారంటే అసలు ఊరగా వేసుకోవద్దంట ఎందుకంటే దాంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది సాల్ట్కి ఒక మార్పు దాటకూడదు అందుకంటే ఎక్కువ సాల్ట్ ఉంటే మీ హార్ట్కి మంచిది కాదు న్యాచురల్గానే కూరల్లో పప్పులలో ధాన్యములలో అన్నింట్లోనూ సాల్ట్ ఉంటుంది సోడియం క్లోరైట్ ఇయల్లో కూడా ఉంటుంది కూరల్లో ఉంటుంది పప్పు ధాన్యాల్లో ఉంటుంది ఆకుకూరల్లో కూడా ఉంటుంది సహజంగా అది శరీరంలోకి ఆహారంతో మాటుగా వెళుతుంది ఇది కాకుండా కూర పప్పు వీటిల్లో కొద్దిగా సాల్ట్ వేస్తారు అది వెళుతుంది అప్పటికే మార్క్ మీరు రీచ్ అయిపోయి ఉన్నారు ఇంకా మళ్ళీ మజ్జిగిలో మీరు ఉప్పు కలుపుకున్నారంటే యు ఆర్ వైలేటెడ్ యూఆర్ గోయింగ్ అబ్బా ఊరగాయ ఏదైనా కొద్దిగా టచ్ చేస్తే ఏమో చెప్పలేను కానీ నేను నేను కనుక ఉత్సాహంగా ఉరగాయ అనిపించుకున్నట్లయితే మీ మార్క్ బాగా క్రాస్ అయిపోతుంది సో ఈ స్టాండ్ ఛాన్స్ ఆఫ్ బ్యాడ్లీ ఎఫెక్టింగ్ ది హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అప్పుడు డాక్టర్ గారు ఏమని చెప్తారంటే పూర్తిగా మానేయండి అని ఆ పరిస్థితి మీరు ముందే దూరంగా పెడితే మంచిది ఈ విచారణలా పోతూనే ఉంటుంది సుదం హిమం వక్ష్యమాణం శృణు ఈ మూడు రకముల ఆహారము మొదలైన వాటిని నేను వివరించబోతున్నాను వినబోయి అని శ్రీకృష్ణుడు అంటాడు అదే శ్లోకం తర్వాత శ్లోకం ఆయుష్ సత్వబల ఆరోగ్య సుఖప్రీతి వివర్ధనా స్థిరా హృద్యా ఆహార సాత్విక ప్రియా ఈ ఆహారములు సాత్వికమైన ఆహారములు అంటారు లేదండి ఈ ఆహారములు సత్వగుణ ప్రధానమైన అంతఃకరణము గల ప్రీతిని కలిగిస్తాయి అంటున్నారు కాబట్టి ఆహారములందరి ప్రీతిని బట్టి వాడి స్వభావాన్ని చెప్పడం అలా అది దాని పద్ధతి సో ఇప్పుడు మనిషిని మనుష్య స్వభావాన్ని విశ్లేషణ చేస్తున్నారు తప్ప దిశస్సుని విశ్లేషణ కొంచెం టెక్నికల్ పాయింట్ దిశస్సు అన్నది ఇట్ ఈజ్ ఓన్లీ లింగ హేతు బట్ మనుష్య స్వభావము ఇస్తే టాపిక్ హేయారు అదే గమనించబడ్డది ఇప్పుడు ఆహారము వివర్ధనాహ వర్ధిల్ల ఉండాలి వీటిని ఆయు ఆయుర్దాయమును లై లైఫ్ని వర్ధం చేసేదిగా ఉండాలి అంటే న్యూట్రిషస్ ఫుడ్ తీసుకోవాలి న్యూట్రిషన్ ఉండాలి దాంట్లో సో శరీరము యొక్క ధాతు పుష్టి శరీరంలో సప్త ధాతువులు ఏమో ఉంటాయి వాటికి తగిన పుష్టి కలిగే విధంగా ఆహారం ఉన్నట్లయితే లైఫ్ యొక్క ఆయు అంటే లైఫ్ ఉరికే లెంగ్త్ ఆఫ్ లైఫ్ కాదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆయుహు లైఫ్ అని తీసుకోండి మన వాళ్ళు ఆయుష్దాయం అని పేరు పెట్టి డెబ్బై ఎనభై తొంభై వంద శతమానం భవతి అని ఇలా అంటారు శతమానం భవతి అన్నది ఊరికే ఒక మార్క్ అది మనం ఇప్పుడు మనం అందరం శతమానం బతికేయాలని ఏమీ రూల్ అలా అక్కర్లేదు కూడా ఓకే దట్ ఈస్ ద లిమిట్ ఈ రైల్ దాకా వెళ్తుంది అంటే విశాఖపట్నం వరకు అందరూ విశాఖపట్నం వెళ్ళిపోవాలని కాదు విశాఖపట్నం దాకా అది వెళ్తుంది అలాగే వెళ్ళే వాళ్ళు విశాఖపట్నం దాకా వెళ్ళొచ్చు మధ్యలో దిగిపోయే వాళ్ళు దిగిపోవచ్చు ఈ శతమానం కూడా అటువంటిదే కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి దట్ మీరు కనుక పుష్టికరమైన ఆహారం తీసుకుంటే జీవించి ఉన్నంత కాలము సుఖంగా జీవిస్తారు అలాగే చూడడం అలవాటు చేసుకోవాలి అంటే కానీ ఆహారం తీసుకుంటే ఎక్కువ కాలం బతుకుతారు అని కనుక అన్నారంటే మిస్ ఎక్కువ కాలం బ్రతకడం అనవసరము ఎందుకంటే మీరు ఎక్కువ కాలం బ్రతికారనుకోండి ఎనభై ఎనభై ఐదు తొంభై దాటేసి బతికేస్తున్నారనుకోండి మీరు స్టెనైల్ అయిపోతారు అంటే శరీరంలో ఏ అవయవము సరిగ్గా పనిచేయదు ఇతరులపై ఆధారపడాల్సి ఉంటుంది ఆ ఇతరులు మనల్ని ఇవన్నీ కూడా మానవ జీవితంలో దీంట్లో ఒకళ్ళు మంచివాళ్ళు ఒకళ్ళు చెడ్డవాళ్ళు అని ఇష్ట కాదు అక్కడ ఆ మానవ స్వభావం వల్ల ఉంటుంది వాళ్ళ యంగ్ పీపుల్ వాళ్ళ దృష్టి అంతా కూడా బాహ్య ప్రపంచం మీద ఉంటుంది వాళ్ళ ప్రపంచంలో నిమగ్నం అయిపోయి ఉంటారు వాడికి నీ మీద ఫోకస్ చేసే టైం ఉండదు నిజన శంకర్లు అన్నారు వార్తాం పృచ్కి కో నా గేహే అని ఎందుకంటే వార్త బాగున్నారా అని అడగడానికి వాడికి టైం ఉండదు ఇప్పుడు వాడు అమెరికాలో ఉంటాడు తండ్రి గారేమో హైదరాబాద్లో ఉన్నారు ఎప్పుడైనా వారానికి ఒకసారి తండ్రి గారు నాన్నగారు మీరు కులసాగా ఉన్నారని ఫోన్ చేయొచ్చుగా వాడు చేయడు చెయ్యకూడదు అని అనుకుని మానేసేడాన్ని మీరు అనుకుంటున్నారా అదే అలాగే లేదు వాడు వాడేం దుష్టుడు కాదు వాడికి అదృష్టి ఉండదు ఎందుకంటే వాడు అమెరికాలో ఉన్నాడంటే వాడికి తిండి తినడానికి నిద్రపోవడానికి టైం లేక బాధపడుతూ ఉంటాడు వాడు ఆ రెండింటికి టైం ఉండదు ఇండియాకి ఫోన్ చేయడానికి టైం ఇంకెక్కడ దొరుకుతుంది ఫోన్ చేయాలంటే వాడు ప్లాన్ చేసుకుని పది రోజుల ముందు ప్లాన్ చేసుకుని హాలిడేస్ అని వస్తుంది అక్కడ ఫైవ్ డేస్ వచ్చిగా హాలిడేస్ వస్తాయి అప్పుడు ఫోన్ చేస్తాడు సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు చేస్తాడు కొన్ని ఈమెయిల్ ఏడవచ్చు కదా అని నేను అన్నాను ఒక యంగ్ మ్యాన్ తోటి ఈమెయిల్ ఏడవచ్చు కదరా నువ్వు కొన్ని తండ్రి గారిని ఈమెయిల్లో నాన్నగారు బాగున్నారా అని అనొచ్చు కదా అదేం పెద్ద కష్టమేం కాదు అంటే వాడు అంటాడు చూడడానికి టైం ఉండదండి ఇట్స్ ఆఫ్ ఈమెయిల్స్ వెల్ బి పెండింగ్ అని అంటాడు అంటే అర్థం ఏంటి వార్తాం పృచ్టి కోటిన దేహే అన్నది అది యూనివర్సల్ ట్రూప్ అది కాబట్టి ఒకళ్ళ మీద మనం మానసికమైన విద్వేషములు కలిగి ఉండుక లేకపోతే ఫ్రస్ట్రేషన్ చీకాకు పడిపోతాం అలాంటివనవసరం దట్ ఈజ్ హౌ ద నేచర్ వర్క్స్ కాబట్టి ఊరికే తొంభై ఏళ్ళు దాటి బతకాలి తొంభై ఐదు ఏళ్ళు దాటి బతకాలి అని దానికోసం పూజలోవి చేస్తూ ఉండడం ఇది ఈ పన్నెండు సరే ఆ పూజలు పూజలు మొదలు పెడతాడు ఎందుకు పూజలు ఆయుష్ హోమం చేస్తున్నాను అంటాడు ఎందుకు ఆయుష్ హోమం అంటే ఎక్కువ గలం బతకడం కోసం ఆయుష్ హోమం చేస్తూ ఉంటాడు తనకి తానే హాని చేసుకోవడం అంటే ఇలాగే ఏడుస్తున్నాడు అలా చేయకూడదు నిష్కామంగా జీవించడం అలవాటు చేస్తారు భగవంతుడు ఎంత అభిప్రాయం ఇస్తే మళ్ళీ నేను వేరు పెట్టి చేయి ఈ బుద్ధి మానుకోవాలి మ్యానికులేట్ చేయకు జీవితాన్ని మ్యానికులేట్ చేయ యు డూ యువర్ డ్యూటీ డోంట్ మ్యానికులేట్ ది లైఫ్ కర్మణ్యేవాధికారస్తే మా ఫల మా కర్మఫల హేతుర్భూ అంటే అర్థం ఏంటనుకుంటున్నారు మా కర్మఫల హేతుర్భూ అంటే డోంట్ ట్రై టు మ్యానికులేట్ the రిజల్ట్ ఆఫ్ ది యాక్షన్ మ్యానికులేట్ చేసి వాళ్ళు సరైన వాళ్ళు కాదు డోంట్ మ్యానికులేట్ ఎంతకాలం బతకాలి డోంట్ రై టు మ్యానికులేట్ మీకు హోమం చేయాలనుకుంటే చేయి అంతేగాని ఎక్కువ ఆయుర్వేదాయం కోసం హోమం చేస్తున్నాను అని చేయండి కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ మ్యానిపులేట్ చేసి కర్మలు అమ్మాయి గర్భవతాయం కనుకోండి పురుషుడు పుట్టాలని కర్మ చేస్తానంటాడు వై వై వై నాట్ గర్ డోంట్ ట్రై టు మ్యానిపులేట్ ఇట్ మీ అతిథలివిదాటలన్నీ ఉపయోగించి మ్యానిపులేట్ చేసి ప్రయత్నం చేయడం అమ్మాయి పుడితే లక్ష్మీ అబ్బాయి పుడితే రాముడు అనేదో అలాగేదో దాన్ని వర్కౌట్ చేసుకోవాలి కాబట్టి ఆయుహం ఇంత కథ ఎందుకు చెప్పారంటే ఆయుహు అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ నాట్ లెంగ్త్ ఆఫ్ లైఫ్ లెంగ్త్ ఆఫ్ లైఫ్ ఈజ్ అన్ఇంపార్టెంట్ ఇన్ఫాక్ట్ లెంగ్త్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ డిజైరబుల్ ఈ రోజుల్లో చాలా మెకానికల్ లైఫ్ స్టైల్ హైయెస్ట్ లైఫ్ స్పీడ్ ఆఫ్ లైఫ్ చాలా ఎక్కువగా ఉంది ఈ స్పీడ్ లో మనం ఫిట్ కాలేము ఎక్కువ కాలం బతికితే ఆ స్పీడ్ లో ఫిట్ కాలేక ఇబ్బంది పడాల్సింది కాబట్టి లైఫ్ సత్వం ఈజ్ వైటాలిటీ వైటాలిటీ అంటే ఇటానిక్స్ అయితే విటా అని పేరు పెట్టాలనుకుంటారు పౌడర్ లో అంటే వాటిల్లో పుష్టి ఉండొచ్చు ఇప్పుడు విటా అనేదో ఉందనుకుంటా అలాగే పుష్టి ఉంటే ఉండొచ్చు మేబీ దేర్స్ డైటర్ ఉన్నో కానీ మీరు ఆహారాన్ని ఆ వైటాలిటీని పెంచిట్లా చేసుకోవాలి మీకు ఒక్కటే లెక్క భోజనం అయిన తర్వాత హెవీగా ఉంటే మీరు ఆ సత్వ అనే వైటాలిటీ అనే లక్షణాన్ని వైలేట్ చేశారని అర్థం భోజనం అయిన తర్వాత హెవీగా ఉండకూడదు భోజనం చేసినట్లు ఉంటుంది భోజనానికి ముందు ఖాళీగా ఆ ఫీలింగ్ ఉంటుంది భోజనం అయిన తర్వాత ఒక తృప్తి పుష్టి అలా అనిపిస్తుంది దట్ ఈస్ ఫైన్ కానీ హెవీ అవ్వకూడదు హెవీ అని అనిపించిందంటే మీరు ఆ ఫుడ్ అది వైటాలిటీకి అనుకూలం కాదు ఎందుకంటే భోజనం అయిన తర్వాత వైటల్గా ఉండలేదు మీరు నీరసంగా డల్గా తయారు ఇప్పుడు మినుములు ఉన్నాయనుకోండి మినుములు మినుములు చక్కగా ఏదైనా డిస్ట్రిక్ కింద మంచిది కానీ మినుములను వడ చేసి తిన్నారనుకోండి అది మీ వైటాలిటీకి అది అనుకూలం కాదు ఆ వడని పెరుగులో పోపు పెట్టిన పెరుగులో నానబెట్టి అది బాగా ఉబ్బేకా తిన్నారనుకోండి అది వైటాలిటీ మీద గొడ్డలు పెట్టి ఒక వడ రెండు వడలో గారి తిని ఆ తర్వాత వడ తింటారు ఇదో దిష్టు అదో దిష్టు అనవాళ్ళు అతి తెలివితేటలు అలా ఉంటాయి గార్లు తయారు చేసి కొద్ది సరైన గారెడ్లు దానితో మానేస్తే అది రెండు డిస్టులు రెండు డిష్యులే కాదు ఒకటే డిష్యూ అన్నం ఉండి కొంత అన్నం పులిహోర చేసేస్తే అది ఇంకో ఎక్స్ట్రా డిష్యూ ఇంకో కొంత అన్నం పాయసం చేసేస్తే అది ఇంకో అతి చెల్లించాటర్లు పెట్టి అనారోగ్యం తెచ్చుకుందుకు వస్తే పనుకొస్తాయి తప్ప ఉపయోగకరమైన పదార్థాలు కావు కాబట్టి వైటాలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆహారం అన్నది వైటాలిటీని అంటే భోజనం అయిన తర్వాత కొంచెం నిమిషాలకి ఇష్టం ధర్మం ముప్ప శత పదం విచ్చేతనంగా ఉంది భోజనం చేసిన తర్వాత ఒక వంద అడుగులు నడవనున్నారు అంటే వర్ణాంగా నడవడానికి నడవడానికి తగ్గించలాగా తినాల్సి ఉంటుంది భోజనం చేసేసి ఇంకా కోలబడ్డం తప్ప ఇంకా అడుగు వేయలేడు అన్నట్టుగా ఉండరాదు తర్వాత బలమును పెంచే ఆహారమును తినవలసి ఉంటుంది శరీరానికి బలాన్ని ఇవ్వాలి అంటే అంటే సం ఎలిమెంట్స్ ఆఫ్ క్యాలరీస్ కూడా యోగ్యంగా ఉండాలి పెర్ డే కామన్ మ్యాన్ పదిహేను వందల క్యాలరీస్ తక్కువ కాకుండా భోజనం చేయాలి టూ థౌజండ్ క్యాలరీస్ ఈ అల్టిమేట్ లిమిట్ అది దాటిందంటే మీరు ఊబీస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటాయి కానీ పదిహేను వందల క్యాలరీస్ చాలా ఇప్పుడు పెర్ డే ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ భోజనం పెట్టి అలా నెల రోజులు మరి ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ మాత్రమే భోజనం పెట్టిన వాళ్ళు అలా అలా కాదు నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్స్లోన సెకండ్ వరల్డ్ వార్లో పర్ డే ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్కే భోజనం ఉండేది వాళ్ళు భోజనం మొత్తం లేదు వాళ్ళందరూ కూడా ఆఫ్టర్ ఎ ఫ్యూ మంత్స్ మాల్ న్యూట్రిషన్లో పడిపోతారు ఇంకా మాల్ న్యూట్రిషన్ నుంచి బయటికి రాలేరు యూ కెన్ రికవర్ కిన్నీ రికవర్ అవ్వడం కూడా ఉండదు ఎక్కువగా చచ్చిపోతారు కూడా అలాంటి కాబట్టి క్యాలరీస్ అన్నది ఇట్ డిఫైన్స్ ద స్ట్రెంగ్త్ బట్ అట్ ది సేమ్ టైం లిమిట్ దాటకుండా చూసుకోవాలి అతి సర్వత్రా వర్జేయత్ కాబట్టి అది బలము తర్వాత ఆరోగ్యమును పెంపొందించే ఆహారము తినవలను ఇక్కడ ఆరోగ్యము అంటే నెగిటివిటీ రోగము రాకుండా ఉండే ఆహారాన్ని తినాలి నెగిటివ్ ఆయు సత్వ బల పాజిటివ్గా ఉన్నప్పటికీ ఆరోగ్యం అనేప్పటికీ నెగిటివ్ ఏ ఆహారం తింటే రోగం వచ్చే అవకాశం ఉన్నదో దాన్ని పరిహరించాల్సి ఉంటుంది కొన్ని ఆహారాలు అలా ఉంటాయి వీటిని తినకండి రోగం వస్తుంది అని ఉంటుంది దూరం పెట్టాల్సి ఉంటుంది సుఖమును కలిగించే ఆహారము ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి సో సుఖము అంటే వెల్ బీయింగ్ మనం ఆహారము నాలుగు కాలాల పాటు మనం సుఖశాంతులతో బతికేందుకు అనుకూలంగా ఉండాలి అంటే ఇందాక చెప్పిన చూడండి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడే ఆహారం తినాలి ఒకవేళ జెనెటిక్గా హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నా కూడా దానిని కూడా దూరము చేయగలిగేటువంటి ఆహారాన్ని తినాలి అంటే అదేదో చంద్రమండలం నుంచి మనం ఎక్కడ నుంచి వస్తుందని కాదు పళ్ళు కూరగాయలు ఆకుకూరలు అధికముగా తెనుక అంటే మీరు చేయాల్సింది ఇంత పని చేస్తే జెనిటిక్గా వచ్చేటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావు డల్ మీరు నాలుగు కాలాల పాటు సుఖశాంతులతో జీవిస్తారు అటువంటి ఆహారము తినాలి అట్ ది సేమ్ టైం అది రుచిగా కూడా ఉండాలి రుచిగా లేకపోతే తినలేదు నాలుకకి రుచించి ఇట్లా కూడా ఉండాలి సో వెజిటేరియన్ ఫుడ్ అంటే వెస్ట్లో వాళ్ళకి తెలుసున్న వెజిటేరియన్ వెజిటేరియన్ ఫుడ్ అని అడిగారు అనుకోండి వాడు ఏం పట్టుకొస్తాడంటే పచ్చి టొమాటో ముక్కలు నాలుగు ఆకులు ఆకులు అలవులు పట్టేస్తాడండి తర్వాత అలా బ్రెడ్ లోపల పెట్టి తీసుకొచ్చిస్తాడు అది ఏంటంటారు అది అది డౌలతోంటే నాకు అనిపిస్తుంది దీనికోసం నీ దగ్గరికి రావడం ఎందుకో అలా బయట అక్కడ బయటకు పోతే ఆవులో మీరు మేస్తాయి చూడండి అలాగే మనం కూడా రెండు కొంత మేసేసి వచ్చింది ఇక్కడే గుర్తు వచ్చినట్టుగా అనిపిస్తుంది అది అది తిందామని ప్రయత్నం చేస్తే కొనలేదో తినగా తినగా మేము తీయరుంటూ ఏదో గుర్తు చేసుకుంటే నవ్విల్లానికి ప్రయత్నం చేస్తే అది ఎంత నవ్వినా ఏదో సాగుతుందండి రంపప్పు కొడి అని దాన్ని నవ్వితే ఏది నవ్వులుతారు దాన్ని ఏదో అలా ఉంటుంది తప్ప ఏ రుచి ఉండదు దాంతో అది పుష్టికరమైన ఆహారం కూడా మీరు తినలేకపోతారు కాబట్టి ఈ క్వాలిటీస్తో పాటుగా కొంత రుచిని కూడా కలిగి ప్రీతిని కలిగించే విధంగా ఆహారము ఉండవలేము రసము ఉండాలి రసముండాలి అంటే రస్యాహం అంటున్నారు కదా రసం ఉండాలి అంటే అర్థం ఈ వేపుల్లో వే వేపు రోస్ట్ అంటారు రోస్ట్ మంచిది కాదు మరి మీరు అంతకాయ వేపుడు వేయించారనుకోండి ఆ అంతకాయలో ఉన్నటువంటి రసం ఎగిరి ఎగిరిక దాన్ని ఆర్తిదీషస్ట్ హై రోస్ట్ రవ్వ దోషం ఏమన్నారనుకోండి ఆ రవ్వలో ఉండే న్యూట్రిషన్ అంతా కూడా నాశనమే మీకు ఆ నూనెలో మరిగించినటువంటి ఒక ప్రకూలియర్ టేస్ట్ మాత్రమే ఉంటుంది ఈ దోశలకి ఆ చట్నీ కవర్ చేసుకుంటూ పోతుంది ఆ చట్నీ ఈ దోశ టేస్ట్ ఎలా కూడా ఈ చట్నీ ఆ చట్నీ అనేప్పటికీ ఆ చట్నీలో ఈ దోశ టేస్ట్ కవర్ అయిపోతుంది దీని అసలు టేస్ట్ ఏమిటో తెలియదు మనకి చట్నీ టేస్టే తెలుస్తూ ఉంది కాబట్టి అలాగే రసము అంటే దానిలో సహజంగా ఉండేటువంటి రసం ఏదైతే దాన్ని నాశనం చేసి పై ఆయిల్ దంచి అధికంగా ఆయిల్ వేసి అధికంగా దోస్ట్ చేసి తిన్నట్లయితే అది మంచిది కాదు రసాన్ని నిలబెట్టేదిగా ఉండాలి ఓకే తర్వాత స్నిగ్ధ స్నిగ్ధ అంటే కొంచెం రసా రస్యా అంటే జ్యూసీ జ్యూసీ జ్యూస్ ఉండాలి ఎప్పుడు కూడా జ్యూస్ దగ్గరకు వచ్చేప్పటికి ఒక రూల్ ఉంది డోంట్ డ్రింక్ ఎ ఫ్రూట్ హీట్ ఎ ఫ్రూట్ అని మీరు ఆరెంజ్ జ్యూస్ తాగడం తెలివితేటలు కాదు ఆరెంజ్ని ఒలుచుకుని తినడం మంచిది ఆరెంజ్ని అలాగే యాపిల్ తినడం మంచిది జ్యూస్ మంచిది కాదు ఎందుకంటే యాపిల్ తింటూ ఉంటే ఆ ఫైబరు అదర్ న్యూట్రియన్స్ జ్యూస్ అన్ని కలిసి లోపల పోతాయి ఆ రసం అలా వెళ్ళాలి తప్ప వీడు యాపిల్ ఏం చేస్తాడు పిండుతాడు ఆ రసం కలెక్ట్ చేస్తాడు దానికి కొంత ఎక్స్పెన్సివ్ను షుగరు వేస్తాడు అది మీచే తాగించి ఆ పైన పక్కన మారేస్తాడు అది ఆవు తిని ఆవు ఆరోగ్యంగా ఉంటుంది మనం రోగాన్ని పెంచుకుంటాం ఆరోగ్యంగా ఉండడం బాగానే బ్లడ్ పార్టీస్ కాబట్టి పండు తినాలి జ్యూస్ తాకపోదు అవాయిడ్ చేయడం మంచిది నాలుగు పళ్ళు కూడా దాన్ని కడిగి జాగ్రత్తగా కోసి అది ఒక ప్రాసెస్ ఒక పావు గంట పని ఒక పావు గంటలో మీరు ఒక పండుగ ఒకటిన్నదండో తినగలుగుతారు పది నిమిషాలు పడుతుంది కనీసం పది నిమిషాల్లో ఒక పండు తింటారు జ్యూస్ చేసి ఇచ్చారనుకోండి ముద్ద కింద చేసి ఇచ్చారనుకోండి నాలుగు పళ్ళు జ్యూస్ అర నిమిషంలో తినేస్తుంది అసలు ఇది the way you consume food has speed or the rate at which you consume food adi loopalunde organs ni chaala deep ga impact chestundi meeru oka maavud pondlu paavu gntlo chinna daniki ade maavud pondlu teesina rasanni gadagada ga chenja tho teesukuni araneveshamlo chinna daniki janandhasthanam so aliver meeda yaaharam yokka effect చాలా పాజిటివ్గా ఉంటుంది పావు గంటలో తిన్నప్పుడు అంతే ఆహారాన్ని అరణ్యంశంలో తిన్నప్పుడు చాలా నెగిటివ్గా ఎఫెక్ట్ ఉంటుంది నిల్లు పట్టిన బియ్యానికి బ్రౌన్ రైస్కి అదే తెర నిల్లు పట్టిన బియ్యంలో ఎన్ని క్యాలరీ ఎంత షార్చ్ ఉందో బ్రౌన్ రైస్లో కూడా అంతే షార్చ్ కానీ నిల్లు పట్టిన బియ్యంతో మీరు అన్నం తిన్నప్పుడు ఆ మొత్తం షార్చ్ అంతా కూడా షుగర్ కింద కన్వర్ట్ అయిపోయి వితిన్ ఫైవ్ మినిట్స్ మొత్తం షుగర్ అంతా బాడీ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతుంది అంతే అక్కడ లివర్ దాన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది లివరు వెరీ షార్ట్ టైం లార్జ్ అమౌంట్ ఆఫ్ షుగర్ ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా బ్రౌన్ రైస్ తిన్నట్లయితే స్లో రిలీజ్ సేమ్ అమౌంట్ ఆఫ్ స్టార్చ్ అండ్ షుగర్ స్టార్ షుగర్ అయిపోతుంది స్లోగా విత్ ఇన్ ఎ ఫ్యూ అవర్స్ రిలీజ్ అవుతుంది దాంతో లివర్ లివర్ అండ్ అదర్ ఆర్గన్స్ అన్నీ కూడా హెల్దీగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా జ్యూస్ తాగేయడం అన్నది మంచి అలవాటు కాదు పండు తినడమే మంచి అలవాటు రస్యాహ రసం కాదు అది రస్యము రసముతో కూడి ఉన్న ఆహారం తినాలి తప్ప రసాలని తాగేస్తూ ఉండడం ఇది మంచి లక్షణం కాదు రస్యాహ స్నిగ్ధాహ స్నిగ్ధశబ్దానికి హ్యాస్త ఆయిల్ మన వాళ్ళ ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తినడానికి అలవాటు పడతారు వెస్ట్రన్ ఫుడ్కి సౌ ఇండియన్ ఫుడ్కి తరా ఏంటంటే వెస్ట్రన్ ఫుడ్లో ఆయిల్ తక్కువ ఉంటుంది ఇండియన్ ఫుడ్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది వెస్ట్రన్ పీపుల్ ఆర్ జనరల్లీ మోర్ హెల్దీ దాన్ ఇండియన్స్ ఫర్ దిస్ రీజన్ వెస్టర్లో మీకు హార్ట్ ఇష్యూస్ తక్కువ ఉంటాయి ఇండియాలో ఎక్కువ ఉంటాయి కారణం ఏంటంటే వీళ్ళు ఆయిల్ని అధికంగా భక్షిస్తూ ఉంటారు ప్రతిదానికి ఆయిలే వైదికులయితే తేజోవై ఘృతం మన పేరు పెట్టి అలా ఘృతాన్ని దర్శించుకొని ఉంటారు తేజోవై ధృతం అది అర్థవాదది భుజం దేహంలో తేజస్సు ధృతాన్ని పట్టి వస్తుందని ఉన్నారు తేజోవై ధృతం అంటే మీరు తిన్నప్పుడు అది తేజస్సు కాదు అది అగ్నిలో వేసినప్పుడు తేజస్సు అని ఉండొచ్చు కొంచెం వాక్యాల్ని పరిశీలించాలి సందర్భాన్ని పట్టుకుంటున్నారు తేజోవై ఘృతం అన్నాము అది పుచ్చుకుంటూ ఉన్నాము అలా అక్కర్లేదు ఘృతం కొద్దిగా ఉంటే సరిపడుతుంది కొద్దిపాటి ఘనతం చాలు అధికమైన ఘనతం మంచిది కాదు స్నిగ్ధ అంటే హ్యావ్ సమ్ ఆయిల్ అని అర్థం అంతే తప్ప ఆయిల్లో ఉంచడం అనేది కాదు అసలు మన ఫుడ్ అంతా కూడా ఆయిల్ బేస్డ్ ఫుడ్ మీరు గమనించాల్సి ఉంటుంది అందులో ఎటువంటి ఆయిల్ హైలీ హై టెంపరేచర్కి బాయిల్ చేసినటువంటి ఆయిల్లో మీరు ఫుడ్ తయారు చేస్తారు ఇప్పుడు లడ్డూ ఉందనుకోండి ఆ శనగపిండి అనుకుంటాను అది దాన్ని బాయిల్ చేసే ఆయిల్లో వేసి పైకి లాగుతారు బాయిల్ చేసే ఆయిల్కి అసలు దాని గురించి మీరు ఏమైనా అసలు ఆలోచించారా అది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఆయిల్ ఆయిల్ అంటే అవి ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్ లాంగ్ ఛైల్ ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్స్ అవన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి ఈ హై టెంపరేచర్కి వైరాలసిస్ అనే ఒక ఎఫెక్ట్ వచ్చేస్తుంది అవి బ్రేక్ అయినప్పుడు ఫ్రీ ర్యాడికల్స్ డెవలప్ అవుతాయి ఆ ఫ్రీరాడికల్స్ అలా ఉంటాయి ఆయిల్లో అలా ఫ్రీరాడికల్స్ ఉంటాయి లాంగ్ చైన్ ఫ్యాటేజ్ కన్వర్టెల్ టు ఫ్రీరాడికల్ ఇట్ విల్ బి సిట్టింగ్ దాట్ అది మనం ఆహారం తిన్నప్పుడు అది శరీరంలో ఈ ఫ్రీరాడికల్స్ అన్ని కూడా సంచారం చేస్తూ అది బ్లడ్ రెడ్ బ్లడ్ సెల్స్ కింద అలాగే ఈవెన్ విత్ ఇన్ దిస్ సెల్ ఉండే డిఎన్ఏ మాలిక్యూల్ కూడా అది ఇంపాక్ట్ చేసేటువంటి పవర్ ఆ ఫ్రీరాడికల్స్ ఉంటుంది ఫ్రీ ర్యాడికల్ అంటే పిచ్చు కుక్కలు ఉంటాయి చూడండి బయట అలాంటివి పిచ్చు కుక్క ఎవరిని కలుస్తుందని ఏమైనా దానికేమైనా రూలుందా అది ఎవరు వెళ్తే వాడినే కలుస్తుంది ఆ లోపల ఫ్రీ ర్యాడికల్స్ అలాంటివి కాబట్టి ఆయిలీ ఫుడ్లో ఫ్రీ ర్యాడికల్స్ అధికంగా తినడము ఆ తర్వాత ఫ్రీ ర్యాడికల్స్ తగ్గడం కోసం మళ్ళీ ర్యాడికల్ డీఆక్సిడైజింగ్ అవి తినడం ఇలాగా ఫుడ్ అవాయిడ్ చేయాలండి వడ హనుమంతుడు వడ తిండే మీకు ఎవరు చెప్పాడు ఇదే రాంగ్ మెసేజింగ్ అంటే దీన్నే అంటారు దీన్నే రాంగ్ మెసేజింగ్ అంటారు హనుమంతుడు వడ తినట్లయితే ఆయన సముద్రం దాటి ఉండగలిగేవాడు కాదు ఆయన వడ తినలేదు కనుకనే సముద్రం దాటాడు కాబట్టి హనుమంతుడి పేరు చెప్పి వడ తినమని ఎవరు చెప్పాడండి మీకు అసలు ఆ వడ ఎంత ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇటువంటి ఫుడ్ ఆయిలీ ఫుడ్ లడ్డూ మీరు లడ్డూ తినండి లడ్డూ తిన్న ఒక అరగంటకో గంటకో మీకు త్రోట్లో చిన్న ఎఫెక్ట్ ఉంటుంది ఎప్పుడైనా గమనించారా నేను లడ్డూ తిన్నాను మానేస్తాను ఎందుకంటే లడ్డూ తిన్నప్పుడల్లా ఆ థ్రోట్ ఎఫెక్ట్ అవుతుంది మీకు ఆయిల్ కనపడదు లడ్డూలో బాహ్యంగా ఎందుకంటే బయట మీరు షువర్టీస్ కాదు ఇవన్నీ పెట్టేసి దాన్ని దాన్ని దట్టించేసి పెడతారు ఆ ముందు అసలు బేస్ ఏమిటి ఆయిల్ ఆ పౌడర్ని ఆయిల్ నుంచి తీస్తారు ఆయిల్ ఎక్కడైపోతుంది నేను తింటాను adhiswara satya vithrot i personally avoided laddu meeru antaru laddu venkateswara swamy priita how do you know radheswara swamy laddu priita in ichcha kashtham sambadhisthate 200 years back not even many 100 years 150 years back or 100 years mottham me sist nee nenu inko maata gutta meer devaalayalo chese poojalu prasadalu teerthalu ivanni kuda most of them are not more than 100 years old ఇవేవో సృష్టి నుంచి అది హిరణ్య గర్ గుడికి ఎక్కాడని మీరు అంత అలా అనుకోవద్దు మీరు ఇవన్నీ నిన్న కాక మొన్న వచ్చాయి ది నాట్ ఈవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ మెనీ ఆఫ్ దాట్ కాబట్టి అలాగా అవన్నీ అలా తిన మంచిది కాదు హయిల్ అంతే తప్ప ఎక్కువ ఆయిల్ ఉండకూడదు తర్వాత స్నిగ్ధ శబ్దానికి ల్యాక్ స్ట్రాంగ్ టేస్ట్ అని స్ట్రాంగ్ టేస్ట్ అంటే ఇప్పుడు జిలాబీ ఉందనుకోండి ఆయిల్ మీకు కనపడదు దాంట్లో ఆయిల్ ఉంటుంది బట్ మోర్ దాన్ దాట్ జిలాబీలో ద షుగర్ లెవెల్ ఈజ్ సో హై దట్ నోట్లో పెట్టుకుంటే నాలుగుకి అది తీపనే సంగతి ముందు తెలుస్తుంది తర్వాత తెలీదు ఎందుకంటే నాలుగు మీద ఉండేటువంటి రిసెప్టర్స్ టేస్ట్ బర్డ్స్ అంటారు అవన్నీ కూడా శాచురేట్ అయిపోతాయి అయిపోయి పళ్ళు సలుపుతాయి ఆ ఎనామిల్ని ఎఫెక్ట్ చేస్తుంది జిలాబీ అండ్ ఇట్ విల్ బి డ్రింగ్ దట్ షుగర్ షుగర్ జ్యూస్ ఇట్ ఈస్ నాట్ ఏ వర్ది ఫుడ్ ఈ అంత ఇంటెన్స్ టేస్ట్ ఉండకూడదు టేస్ట్ ఎలా ఉండాలంటే స్ట్రీట్ ఉంటే మైల్డ్ స్ట్రీట్ గా ఉండాలి దాన్ని స్నేగ్ధ అంటారు కారం ఉంటే మైల్డ్ కారం ఉండాలి మైల్డ్ ఉప్పు కూడా ఇవే కదా టేస్ట్లు అంటే ఉప్పు కారం ఆరు ఆరు లెక్క పెడతారు ఆరు అన్నీ ఎక్కడ ఉంటాయి ఆరు ఆరు ప్రధానం కాదు ఏదో ఏదో సది రుచులను లెక్క పెట్టారు మనకి మామూలుగా ఎన్కౌంటర్ చేసి రుచులు ఎన్ని మూడో నా మూడు ఉప్పు కారం తీపి ప్రధానంగా కాబట్టి ఇవి ఇంటెన్స్డ్ తీపి ఇంటెన్స్డ్ కారం ఇంటెన్స్డ్ ఉప్పు చాలా తక్కువ అటువంటి ఆహారం ఉండకూడదు ఆల్మోస్ట్ బ్లాండ్ లైట్ స్నిగ్ధ బ్లాండ్ లైట్ బ్లాండ్ కాదు బ్లాండ్ లైట్ ఇప్పుడు పాయసం చేశారనుకోండి అసలు పాయసం ఎటువంటి ఆహారము ఉన్నది ముందు మీరు పరిశీలించాల్సి ఉంటుంది లేటస్టే పాయసం చేస్తున్నారు సో పాయసం చేసి ఇప్పుడు పాయసాన్న ప్రియాయో నమ అన్నారంటే ఆ రోజుల్లో వాళ్ళకి తెలుసున్న డిష్ పాయసం ఒక్కటేనా అర్థం దానికి దానికి కొంతి అర్థం చెప్పకూడదు వాళ్ళకి తెలుసున్న వాళ్ళకి ఏం విషయంలో తెలుసు రెసిపీలు కొత్త కొత్త రెసిపీలన్నీ మధ్యకాలంలో వచ్చాయి పాపం వాళ్ళు పూర్వం వల్ల వాళ్ళకి తెలుసున్న మా అమ్మగారు ఎప్పుడైనా అంటే మా అమ్మగారికి తెలుసున్న స్నాక్లు నాకు గుర్తు పాల ఏవో చిన్న చిన్న ఉండలా ఎవ జలడానికి ఒక పావు బిడ్డ పడుతున్నాయి పాలకాయలు పాలకాయలు జంతికలు కారపూస ఆ పాపం ఆవిడకి అంతే తెలుస్తుంది లడ్డు పెళ్ళిళ్లలో చేసేవారు వంట బ్రాహ్మణుడు వచ్చి చేసే ఐటమ్ లడ్డు మొట్టమొదటి లడ్డూ చేసేవాడు ఫస్ట్ ఐటమ్ లడ్డు మా అమ్మగారికి మూడు ఐటమ్సే తెలుసు మూడే ఇది టిప్ అది అది టిప్ ఇది మూడే చేసేవారు కాబట్టి మాకు తెలుసున్న స్నాక్స్ వీటిల్లో అంత వాళ్ళకి తెలుసున్న రెసిపీలు తక్కువ ఎప్పుడైనా పండగ వస్తే పులిహేడ పాయసం పూర్ణం పూరి వంట బ్రాహ్మణుడు వచ్చి చేస్తాడు మనం చేసేది కాదు అది పూర్ణం ఊరి అంటే అది పెద్ద వ్యవహారం ఉంది వంట చేస్తాడు ఎప్పుడో పెళ్ళి ఏళ్ళకే చేసేవాడు కాబట్టి వాళ్ళకి తెలుసున్న రెసిపీలు నైవేద్యం పెట్టినప్పుడు మరి అవే ఆ పాయసం ఆ కొద్దిగా అన్నం సపరేట్ చేసి దాంట్లో కొన్ని పాలు పోసి కొంత పంచదార పోసి మరిగించి ఇది పాయసం దానికి నామకరణం చేసి సో పయహ పయస్సు వచ్చింది కాబట్టి వాళ్ళ రిందే కాబట్టి పాయసం ఆది వృద్ధి సప్రత్యయం ఇదే అది చేసేదో ఒక తద్దు ప్రయోగం పాయసము దేవతకి సరస్వతికి అయితే పాయసం ఉంటుంది అలా ప్రీతి అని వీళ్ళందరికీ తెలుసున్నది అంతర్పో మార్స్టిక్ అంటారు కాబట్టి అలా ప్రతిదాన్ని దేవుడికి ముడిపెట్టేసిన అవసరం లేదు ప్రతిదాన్ని సత్వగుణానికి ముడిపెట్టాలి దేవుడికి కాదు ముడిపెట్టడం దేవుడు సత్వగుణంలో ఉంటాడు దేవుడు పెద్దాయనవటో కూర్చుని ఉండడం అని కాదు కాబట్టి ఈ విషయాలను మళ్ళీ రేపు మరింత విస్తారంగా చర్చిద్దాం ఇప్పుడు ఇది ఉంటుంది హారతి ఈ హారతి అవ్వకుండగానే మీకు నేను అందరికీ చొరవ తీస్తాను తగ్గితే మళ్ళీ వారం తీసుకుంటుంది కానీ సంపూర్ణముదూర్ణముదము